మనం చిన్నప్పటి నుంచి ఉన్నదాంతో సంతోషంగా ఉండడం అలవత్తుకోవాలి అది లేకపోతే కోరికలు పనిచేసుకుంటే ఎక్కువ ధనాన్ని సంపాదించాల్సి ఉంటుంది ఈ ధనాన్ని సంపాదించడం కోసం యువనంలోనూ మధ్య వయస్సులోనూ ఆ ధనాన్ని సంపాదించే ప్రయత్నంలోనే జీవితం అంతా గడిచిపోతుంది దాంతో యాభై ఏళ్ళు వచ్చేప్పటికీ వీడు ఆ టెన్షన్స్ అనేక చిత్త అనే ఆ సమస్యల మనస్సు అంతా కూడా కలుషితమైపోతుంది దానివల్ల కలుషితమైన మనస్సు అనేక రోగములకు నిలయము శరీరంలో వచ్చే రోగాలన్నీ కూడా మనస్సు నుంచే వస్తాయి అటు సైకో సోమాటిక్ డిసీజెస్ అని పేరు సైకో అంటే మనస్సు సొమా అంటే దేహం మనస్సులో కాలుష్యం పెరిగిపోతే వీడికి హార్ట్ బీట్ తేడా వచ్చేస్తుంది హార్ట్ అప్పుడప్పుడు లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకోవడం మానేసి లబ్ లబ్ లబ్ ఆగిపోతుంది డబ్బు అనదు డబ్బు డబుల అన్న ఉంటుంది డబ్బు అందం కొంతసేపు మళ్ళీ డబ్బు అంటుంది మళ్ళీ లబ్ అందం అలాగే తేడాలు వచ్చేస్తాయి ఈ మనస్సు అంతా కలుషితం అయిపోతే హార్ట్ బీట్లు తేడా వచ్చేస్తాయి బీపీలు తేడా వచ్చేస్తాయి ఆ తర్వాత టెన్షన్స్ పెరిగిపోతే డైబెటీస్ కూడా వచ్చేస్తుంది అలా కాకుండా నేను చిన్నప్పటి నుంచి ఉన్నదాంతో సంతోషంగా జీవిస్తూ ధర్మబద్ధమైన జీవితాన్ని జీవిస్తూ నిష్కామంగా జీవిస్తూ ఆత్మస్వరూప నిష్ఠులే జీవిస్తూ ఉన్నట్లయితే మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది యాభై ఏళ్ళు వచ్చినా అరవై ఏళ్ళు వచ్చినా డెబ్బై ఏళ్ళు వచ్చినా కూడా బీపీలు షుగర్లు మీ దగ్గరికి రావు అయితే అది చెప్ప అది దైవీ సంపద అది కాదు కా పాఠం ఇప్పుడు పాఠం ఇప్పుడు ఏమిటి మరి ఆస్తువీ సంపద కాబట్టి నెగిటివ్ పాఠమే ఉంటుంది కాబట్టి వీటి డబ్బు సంపాదించడము పదవి పదవీ వ్యామోహము ఇతర భోగములు భార్యాపుత్రాదులకి ఇంకా ఉన్నదానికంటే ఎక్కువ వాళ్ళకి మనం ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా పెద్ద ఉన్నత హైక్లాస్ సొసైటీలో భాగంగా తయారు చేయాలని సంతానానికి ఎంత సంపద ఇచ్చినా ఇంకా ఎక్కువ సంపది ఇవ్వాలనేటువంటి వ్యామోహము ఆ వ్యామోహంలో మీరు ధన సంపాదన కోసం విపరీతమైన వ్యతి ప్రయత్నము మనస్సుకు విశ్రాంతి లేకపోవడము అవసరత ఫెటీగ్ సైకలాజికల్ డిస్ట్రెస్ కోరికలు చేరకపోతే వచ్చేటువంటి దుఃఖము ఈ అంధవిశ్వాసములు తర్వాత ధనాన్ని ఎక్కువ సంపాదించాలనే ప్రయత్నంలో వచ్చేటువంటి దెంగలు భయములు వన్యుస్ ఇవన్నీ కలిసి యాభై ఏళ్ళు వచ్చేప్పటికీ వీళ్ళు ముసలివాడిగా తయారు చేస్తారు ఈ భోగ ప్రసక్తి దాంతో యాభై సంవత్సరాలు వచ్చేప్పటికీ వీటికి డయాబెటీస్ వస్తుంది తర్వాత కార్డియాక్ ప్రాబ్లమ్స్ వస్తాయి తర్వాత స్టొమక్ పాడైపోతుంది స్టొమక్ సంఖ్య పంచైతుంది అసిడిటీ ఏదో పట్టుకుంటుంది సో అనేకంలో అయిన వ్యాసులతో వీడు బాసపడితో అరవై ఏళ్ళు వచ్చేప్పటికే ఫుల్ ముసలివాడైపోతాడు అరవై ఏళ్ళు కూడా అక్కర్లా అరవై ఏళ్ళకి ముందే ఇప్పుడు అశుచి అయిన నరకం అంటే ఆ దేహమే అదే యాతనా దేహం బీపీను షుగరు ఉందనుకోండి ఇంకేం కావాలండి ఇంకేదైనా కావాలా ఇంతకు మించి ఇంకేమీ అక్కర్లే ఈ రెండు కనుక మీరు పెట్టుకున్నట్లయితే మీకు దేవుడు ఇంకా మళ్ళీ వేరే యాతనా దేహాన్ని యమధర్మరాజు ప్లాన్ ఏమి చేయనక్కర్లా మీ యాతనా దేహాన్ని మీరే నిర్మాణం చేసుకున్నట్లు అవుతుంది కానీ ఇంకా దానిలో తర్వాత హెవీగా అయిపోయారనుకోండి మోకాళ్ళు ఎందుకు పనికి రావు ఆ మోకాళ్ళు ఆ బాడీ వెయిట్ ని మోసి మోసి మోసి పాడైపోతాయి దాంతో ఆ మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి మోకాళ్ళ నొప్పులు వస్తే మీరు అడుగులు తీసే అది వేయలేని పరిస్థితి వచ్చేస్తుంది అప్పుడు ఇంకా కూర్చోవడమే అలాగా ఎక్కడో తోటో కూర్చుంటా ఉన్నాం భోజనం మాత్రం ఇంతకు ముందు నడిచినట్టే నడుస్తూ ఉంది భోజనం తగ్గదు ఎందుకంటే ఆకలి అనేది అందరినీ తన వశం చేసేసుకుంటుంది భోజనం తగ్గదు మోకాళ్ళు అరిగిపోతాయి తప్ప ఈ పొట్ట అరిగిపోదు అదే రో కర్చగా పొట్ట మంచి యాక్టివ్ ఉంటుంది అది చక్కగా పుచ్చుకుంటూనే ఉంటుంది మోకాళ్ళు మాత్రం అరిగిపోతుంది లేకపోతే మోకాళ్ళు పొట్ట కూడా కొంచెం అరిగిపోయి అది కూడా పుచ్చ ఇకే తగ్గితే అదో రకంగా దానికి దించి అలా ఉండదు మొట్ట అరిగిపోతుంది మొట్టాలే అరిగిపోతాయి కాబట్టి కాలు తీసి కాలు వేయలేదు అలా కుర్చీల్లో కుట్టుంటాడు మొట్ట పెరిగిపోతుంది ఒళ్ళు పెరిగిపోతుంది ఈ పెరిగిపోయిన ఒళ్ళుని ఒక ఐదు గిజాలు ఇట్లించటో అట్టు కదపడానికి కూడా వీళ్ళు లేని పరిస్థితి నిర్మాణం అవుతుంది చిన్న వయస్సులో చిన్న వయసు అంటే నాకు ఇప్పుడు యాభై వచ్చేప్పటికే పరిస్థితి ఎలా తయారవుతుంది ఇంత ఫైల్స్ మెడికల్ ఫైల్స్ ఐదారుగురు డాక్టర్లు ఫస్ట్ ఒపీనియన్ సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండడం వాళ్ళలా డయాగ్నాస్టిక్స్ తీస్తూనే ఉంటారు ఎంఆర్ఐ మీద ఎంఆర్ఐ తీసుకునే ఉంటారు అదేమి చెమిలీ మాట కాదు ఎక్స్రేల మీద ఎక్స్రేలు తీస్తూ ఉంటారు అల్ట్రాసౌండ్ల మీద అల్ట్రాసౌండ్ తీస్తూ ఉంటారు బీపీలు ఎన్నిసార్లు అయినా చేస్తారు సో బ్లడ్ టెస్ట్లు అలా చేస్తూనే ఉంటారు వారానికి బ్లడ్ టెస్ట్ చెప్పిన అలా చేస్తూనే ఉంటారు ఈ టెస్టులు ఇవి ఎప్పటికీ తెవలవు ఈ దేహము అశుచి అయిన నరకం ఇది ఈ దేహం అని ఇక్కడే మనకి మనమే యాతనా దేహాన్ని నిర్మాణం చేసుకున్న వాళ్ళము అవుతాము ఏమిటనుకుంటున్నారు మరి సంసారం అంటే సంసారం అంటే ఇది రెండు ఈ చేత్తోటి ఆ చేత్తోటి ధర్మంగాను అధర్మంగాను న్యాయంగాను అన్యాయంగాను డబ్బు పోగేసేసి ఉన్న భోగాలను అన్నింటినీ అనుభవించేయడం సంసారం అంటే ఇది సంసారం తర్వాత శ్లోకం ఆత్మసంభావితా ధనమానమాన్వికాధే విధిపూర్వకం టాపిక్ కొద్దిగా మారుతోంది కాబట్టి ఇంతవరకు చర్చించిన టాపిక్ మీద ఒక చిన్న కంక్లూజివ్ గా ఓ మాట చెప్తున్నాం మనం ఎలా జీవించాలంటే కోరికలనేవి ఏమీ లేకుండా జీవించాలి నిష్కామంగా జీవించడానికి అభ్యాసం చేయాలి మనకు ఉన్నవాటి ఎడల ఒక చక్కటి సెన్సిటివిటీని మనం డెవలప్ చేసుకోవాలి నాకున్న చొక్క ఇది నాకు ఎంత ఎంత బాగుందో ఎంత సుఖాన్ని కలిగిస్తుందో నా ఉత్తరీయము నాకెంత సౌకర్యంగా ఉన్నదో నా తనజోడు నాకెంత బాగుందో ఓం ఓం ఈ తలగోడు నేను చక్కగా పుస్తకం చదువుకోవడానికి ఎంత సపోర్టింగ్ గా ఉన్నదో నా పాదరక్ష నాకు చక్కగా ఇప్పించుటూించుటూ నడిచేప్పుడు ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఎంత సుఖంగా నాకు కలిగిస్తున్నాడు నేనున్న ఇల్లు నేను హాయిగా తిని పడుకుని నిద్రపోవడానికి ఎంత సౌకర్యాన్ని కలిగిస్తుందో నా భార్య ఇంత పుణ్యాత్మరాలు నాకు ఇంకా వండి పెడుతూనే ఉన్నది ఎంత కాలమైనా కూడా ఈ పుత్రాదులు వాళ్ళ జీవితాలను వాళ్ళు జీవించుకున్నారు వాళ్ళు మనకేమీ సేవ చేయకపో మన దగ్గర సేవ చేయకుండా ఉంటే చాలు ఈ పుత్రాదులు ఎలా ఉంటారంటే నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నువ్వు నాకేమిస్తావు నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు ఏం తీసుకొస్తావు అన్నట్టుగా ఉంటాను వీళ్ళకి కాస్త పుత్రాదులు అందరూ అలాగే ఉన్నారు మనం యొక్క వయస్సులో ఉన్నప్పుడు వాళ్ళకే సేవ మనం పెద్ద వయస్సు వచ్చిన తర్వాత కూడా వాళ్ళకే మనమే సేవ చేసుకునే ఉండాలి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో పట్టుకుని వెళ్ళాలి వాళ్ళకి సేవ చేయాలి వాళ్ళు మన దగ్గరికి వచ్చి దండం పెట్టినప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గర ఇచ్చి పొందుతారు ఎప్పుడు వన్ వే ట్రాఫిక్ సంసారాలు అయ్యా అలా నా వాడు నా పుత్రుడైనా అదుపుకుని వీడు పడే దుఃఖానికి హద్దే లేదు ఈ సంసారం నుంచి చూస్తే నేను దుఃఖం ఎడవాలో తెలియదు నావాలో తెలియదు అలా ఉంటాను సంవసారం కాబట్టి ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో పోయేను సో ది పాయింట్ ఈజ్ ఉన్నవాటితో ఉన్నవాటి ఏడలో చక్కటి సెన్సిటివిటీ డెవలప్ చేయాలి ఉత్తరాదులు వాళ్ళు జీవితాలు వాళ్ళు జీవిస్తున్నారు కదా వాళ్ళు దూరంగా ఉన్నంత నేలు అదే కాదు ఇంకొకటి లేదు అనే ఒక వాతావరణంలో ఉండాలి చిన్నప్పటి నుంచి యోగా యోగా చేస్తూ ఉండాలి యోగాస్తున్నారు ప్రాణాయామము ధ్యానము అలవాటు చేసుకోవాలి ధ్యానం ప్రతిరోజు ధ్యానం చే ధ్యానం చేయడానికి టైం లేదనుకూడదు ధ్యానం చేయడానికి టైం లేకపోతే హాస్పిటల్కి వెళ్ళడానికి టైం అవసరం పడుతుంది యోగా చేయడానికి టైం లేకపోతే హాస్పిటల్కి వెళ్ళడానికి టైముని కేటాయించాల్సి వస్తుంది కాబట్టి ఎక్సర్సైజ్ ధ్యానము తర్వాత ప్రాణాయామము చేయాలి మనం తింటున్న తిండిని సైంటిఫిక్గా స్టడీ చేసి అసలు ఏం భోజనం చేస్తున్నాము ఈ ఒంటన్నది ఎలా చేస్తున్నాము ఎటువంటి పదార్థాలను మనం తింటున్నాము అన్నదాన్ని ఆ తినేటువంటి ప్రాసెస్ అంతా కూడా సైంటిఫిక్ గా దాన్ని స్టడీ చేసి దాంట్లో సముచితమైన మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది ఈశ్వరుణ్ణి నిష్కామంగా ఆరాధించటం వ్యక్తిగా అభ్యాసం చేయాలి సకామంగా ఈశ్వరుణ్ణి ఆరాధించడం పక్కన పెట్టేయాలి తర్వాత అంధవిశ్వాసములను ఎన్నింటినైతే మనం కండిషనింగ్ తోటి పెంచి పోషించుకుని కూర్చున్నాము ఈ అంధవిశ్వాసములోనన్నింటినీ కూడా సమూలంగా నాకు టీక్ అవుతున్న పారసీ ఉండాలి తర్వాత ఏ పని చేసినా ప్రేమ జ్ఞానము అనే రెండింటి కలదోతగా ఆ పనిని చేయాల్సి ఏ పనిని చేసినా ప్రేమతో చేయాలి తెలిసి చేయాలి తెలియకుండగా ఏ పని చేయకూడదు ప్రేమ లేకుండగా స్వార్థ కామనతో ఏ పనిని చేయరాదు ఈ విధంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళు జీవించి ఉన్నంత కాలము కూడా తక్కువ టైం కావచ్చు ఎక్కువ టైం అది అశుచి నరకంగా తయారు కాదు పెద్ద వయస్సులో కూడా శరీరము కొద్ది గొప్ప ఆరోగ్యంగానే ఉంటుంది ఎప్పుడోసారి ఆ ఈశ్వరుడు అనుగ్రహాన్ని బట్టి ప్రారంభాధీనంగా ఆఖ వీడి వారు జీవితంలో పురతాప్తుడవుతాడు ఆ దిశలో మనుషులు నడవాల్సి అది ఆ చర్చకి కంక్లూడివ్ రిమార్క్స్ ఇంక ఇప్పుడు ఓ టాపిక్లోకి వెళ్ళాం వీళ్ళు కొంతమంది ఉన్నారు వీళ్ళు అసురులు అసురుల లక్షణాలు కలవాలి ఈ టాపిక్లో ఈ తర్వాతి శ్లోకాలు చాలా డేంజర్ శ్లోకాలండి అయినా తప్పదు వాటిని జాగ్రత్తగా కవర్ చేసుకుపోవాలి ముఖ్యంగా ఈ శ్లోకం వాళ్ళకి తమ ఎడల పెద్ద అహంకారం నా అంతటి గొప్పవాడు లేడు ఆత్మ సంభావితా నేను నాకు తెలుసున్నదే జ్ఞానము నేను చేసినదే పూజ నేను మాట్లాడినదే స్తోత్రము నేనేది మాట్లాడితే అదే ధర్మ అదే కరెక్టు నేనేది చేస్తే అదే కరెక్టు నేను చేసిన పనులన్నీ కరెక్టే నాకున్న జ్ఞానం ఇంత అంతా కాదు అని ఈ విధంగా తమను తాము పోగొడుకుంటూ తమను తాము ప్రశంసించుకుంటూ ఇతరుల చేత తమను తాము ప్రశంసింపజేస్తూ వాళ్ళు బతుకుతూ ఉంటారు స్తబ్దాహ నమస్కారం చేయరు ఇప్పుడు కొంతమంది స్వాములు ఉంటారు స్వాముల్లో ఈ అహంకారాలు కూడా త్వర గట్టిగా ఉంటాయి కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు నమస్కారం చేయరు ఆ స్వామిజీ ఓన్ నమో నారాయణాయ హవర్యు అంట అంటే వానే ఉన్నాను వెళ్ళి రానా నాన్న అని అంటారు ఇంకంతకంటే అంటారు న్యాయంగా అయితే వచ్చి క్లాసులో కూర్చోదగ్గవాడే అసలు కూర్చొచ్చు ఏం చేదేం వేయడు అసలు కూర్చుంటే కొంచెం వివేకం కలుగుతుంది ఏమంట మహా విద్వాంసుడేం కాదు వచ్చి బాధాటి దళ్ళు పెట్టి చిన్న కూర్చొని పాఠం వినదగ్గవాడే కానీ కానీ అహంకారం ఉంటుంది తల ఉంచి ఇతరులకి దండం పెట్టడం ఎరగడు పూర్ణమో నారాయణాయ అంటే నీకా దండం నారాయణుడికి దండం అదో అదో అహంకారం స్వామీజీ అని అందరూ అది వినయం అవుతుంది స్వామీజీకి కాదు నమస్కారం నారాయణుడికి నమస్కారం అంటే నారాయణుడికి నమస్కారం చేయడానికి నాకేం అభ్యంతరం లేదు కానీ నువ్వు నీకు నమస్కారం చేసే గొప్పవాడివి నువ్వు కాదు నేనంత తక్కువ వాడిని కూడా కాదు అనే ఒక అహంకారము నేను ఆర్టిక్యుడేట్ చేశాను ఆర్టిక్యులేటెడ్గా ఉండదు చాలా పెద్ద సమస్యలు ఈ నమస్కారాలు నమస్కారం చేయడం ఎరగదు కొంతమంది నడిచి వెళ్ళిపోతుంటే దండాలు పెట్టే పడిపోతాం అండి కింద నడిచి వెళ్ళిపోతుంటే దండం పెట్టేస్తే కొంచెం వేగంగా నడిచి అలవాటు ఉన్నవాడికి మీరు నడిచి వెళ్ళిపోతుంటే దండాలు పెట్టేస్తే కాలు దారి పడిపోతాం లేకపోతే ఆ కాలు మీ చేతి మీద పడుతుందేమో అనేటువంటి ఆ సెన్సిటివిటీ ఉందనుకోండి అయ్యో వాళ్ళ చేతి ఒక్కుతావేమో అనేటువంటి సెన్సిటివిటీతోటి కాలు తడబడితే పడిపోతాడు మనిషి అలా నడిచి వెళ్తుంటే దండాలు పెట్టకూడదు అది ధర్మం కూడా కాదు కూర్చున్నప్పుడు దండం పెట్ట వస్తు కాబట్టి దండ ఇది ఇది అపోజిట్ అలవాటు ఇది దిస్ ఎక్స్ట్రీం దట్ ఎక్స్ట్రీమ్ ఏంటంటే అసలు దండం పెట్టడు స్వామిజీ కనపడితే ఆ స్వామిజీ నమోన్నమో నారాయణ అహవారు అంటాడు దనం ఇలా ఇలా పై చేస్తా వినయం అనేది ఉండదు స్తబ్ద అలా ఉంటారు స్వామిజీలా కనక్కర్లేదు లోకంలో అలా ఉంటారు ధన మాన మదాన్వితాహ మూడు ఉంటాయి డబ్బు డబ్బు వల్ల మేము గొప్పవాళ్ళం అనేటువంటి సెల్ఫ్ ఇంపార్టెన్స్ మాన అంటే సెల్ఫ్ ఇంపార్టెన్స్ సెల్ఫ్ అగ్రండైజ్మెంట్ అని కూడా తన గొప్ప అది మానవ మద గర్వం వస్తుంది అంటే ఇతరులను చిన్న చూపు చూడడం అనేది మదం కొంతమంది అలా ఉంటారు ఆ ఎరా ఇక్కడ ఎక్కడున్నావు ఎక్కడున్నావు ఇప్పుడు చిన్న ఉద్యోగి చేస్తున్నావు అని విన్నాను వాడు ముప్పై నలభై ఏళ్ళ వాడిని పట్టుకుని నీకు పెళ్ళి పిల్లలు కూడా ఉన్నారా అప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్నారు కొంచెం ప్రేమగా అడగచ్చు కదా ఏమో ఇప్పుడు వస్తాన ఎక్కడ ఉంటున్నావు భార్యాత్రేమంగా ఉన్నావా అని అడగచ్చు కదా అలా అడగడు అహంకారంగా అడుగుతాడు నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడు అదే ఉద్యోగం చేస్తున్నావు ఎంత ఇస్తానికి పెట్టినా చేసావు అని ఈ విధంగా మొగరమోతిగా అడగడం స్త్రీలని వసేవు ఏంటి ఎక్కడున్నావు పెళ్లి అయింది కదా మీ నా నీకు పెళ్లి చేస్తున్నట్టున్నాడే మోగుడు బాగా చూసుకుంటున్నాడా అని అన్నా చూడండి మా అమ్మాయి మనస్సు ఎంత కష్టపడుతుంది ఏం సమాధానం చెప్పలేదు ప్రేమగా అడుగుతున్నట్టు ఉంటుంది కానీ అడిగేది చాలా అహంకారంగా గర్వంగా ఉంటుంది అలా ఉంటారు మదాంవిత అసురులు అలాగే ఉంటారు వీళ్ళు పూజలు కూడా చేస్తూ ఉంటారు ఏ జన్ అది సమస్య ఏజ్ అంతే యజ్ఞాలు యాగాలు పూజలు వ్రతాలు క్రతువులు అన్నీ చేసేస్తూ ఉంటారు ఈ అసురు అసురుడు ఇప్పుడు రావణాసురుడు ఎన్ని పూజలు చేశాడని విన్నారు మీరు హిరంజకృష్ణపుడు ఎన్ని పూజలు చేశాడు వీళ్ళందరూ పూజలో పూజ సార్ ఈ అసురులు పురాణాల్లో ఎక్కువ పెద్ద పెద్ద పూజలు ఎవరు చేస్తారు పురాణాల్లో అసురులే చేస్తారు ఇదో విండూరం భాష్యదారులు ఏమంటారో చూడండి ఏ వింటే తర్వాత వద్దాము ఆత్మ సంభావితాహ సర్వగుణ విశిష్టత ఆత్మనా ఏమ సంభావితాహ ఆత్మసంభావితాహ సాధుభి అన్ని గొప్ప గుణములు మాయందే ఉన్నాయని తమని తామే మెచ్చుకుంటూ ప్రశంసించుకుంటూ ఉంటారు వీళ్ళని మహాత్ములు ఎవళ్ళు ప్రశంసించరు సాధు పురుషులు ఎవళ్ళు ఒక ఆయన లాంటిది పండితుడు ఎవడు లేదన్నా ఆయన ఒక ఆయన గొప్ప గొప్పగా చెప్పారు అయిపోయింది నేను అదే ఊరికి చెందిన ఇంకొక మంచి విద్వాంసు ఒక ఆయన నేను అడుగుతాను ఆయన అడిగాను ఏమంటే మంచి పండితులు అని ఆయన ఆయన శిష్యులు పెద్ద ప్రచారం ఆయన మహా విద్వాంసు నీ అభిప్రాయం ఏమిటండి అని అడిగాను విద్వాంసుడు నాకు తెలుసు ఆయన ఉన్నాడు ఆయనకి విభక్తి జ్ఞానం లేదండి సంస్కృతమేం కాదు ఇంటే సన్యాసాలన్నీ దంచి చెప్తూ ఉంటారు తప్ప విశక్తి జ్ఞానం అయితే ఏమీ లేదు అని పండితులు చెప్పారు అలా ఉంటారు ఆత్మసంభావిత అన్ని గొప్ప గుణములు మా ఇండే ఉన్నవి అని వాళ్ళే ప్రచారం చేసేసుకుంటూ ఉంటారు తర్వాత శిష్యుల్ని ఏమైనా పిలిచి అరే ఏదైనా గురిదొకటి ఇవ్వండిరా ఏదైనా రేపు వచ్చే రామనవమితో కృష్ణాష్టమితో ఏదైనా ఒక స్పెషల్ ఫంక్షన్ పెట్టి గురిదొకటి ఇవ్వండి ఏం వినిదిస్తే బాగుంటుంది ఇవ్వండి ఏదైనా బిరులివ్వండి ఆచార్య శ్రేష్ఠానం లేకపోతే ఈశ్వరారాధనా గరిష్టానం ఏదో బిరుదులు ఉంటాయి ఇవ్వండి ధురంధరానం ఏదో బిరుదు ఇవ్వండి అని వినిదించేసుకోండి విడత విరుదీ చెప్తే లాబీంగ్ చేసి లాబీంగ్ చేస్తే ఇస్తారు లాబీంగ్ ఇండియాలో అన్ని లాబీంగులతో అవుతాయి లాబియింగ్తో సంబంధం లేకుండా సన్మానాలు పొందిన సందర్భాలు ఏవో కొన్ని ఉంటాయి అలాంటివి వేరే ఎక్సెప్షన్స్గా ఉండిపోతాయి అందరూ లాబియింగ్ వాళ్ళే లాబియింగ్ వాళ్ళే ఈ సన్మానాలు అవి చాలా మందికి అలా పొందుతూ ఉంటారు అయితే నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే పద్మా అవార్డ్స్కి నో లాబింగ్ వెళ్దే అలౌడ్ అనే రూజ్ హోటల్ నో లాబీ దాని మీద పేపర్లో రాశారు అరవై సంవత్సరాలు మనకి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అరవై సంవత్సరాలు ఈ పద్మా అవార్డ్స్ని వాళ్ళలో వాళ్ళకే నచ్చిన వాళ్ళకి వాళ్ళ బంధువులకి భావమర్ములకి వాళ్ళకి ఇచ్చుకుంటూ అది అంతా ఫ్యామిలీ అఫైర్ కింద నడిపించుకున్నారు ఢిల్లీలో కూర్చుని రాజకీయ నాయకులు కానీ ఈనాడు పద్మా అవార్డు అన్నది కేవలము పారదర్శకంగా నామినేషన్స్ ఇస్తాయి వాటి మీద ఓటింగ్ ఇవి చేసి మొత్తానికి దానికి ఒక గైడ్ లైన్స్ పెట్టి పారదర్శకంగా పద్మ అవార్డ్స్ ఇచ్చారు మన డెబ్బై ఎనభై అవార్డ్స్ పొందిన వాళ్ళు వాళ్ళు ఆశ్చర్యపోయారు వాళ్ళకి అవార్డు వచ్చిందని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోయారు సమ్ము కృష్ణశాస్త్రి గారికి పద్మశ్రీ ఇచ్చారు సంస్కృత భాషని ప్రచారం చేసినందుకు గాను పద్మశ్రీ ఇచ్చారు ఆ రకంగా స్వచ్ఛంగా గ్రామాలని స్వచ్ఛ స్వచ్ఛ అభియాన్ నడిపినందుకు గాను ఒకళ్ళకి పద్మ అవార్డు అయితే ఇచ్చారు ఆ విధంగా చాలా ఏరి చాలా ఏరి కోరి ఎన్ని ఎన్నుకుని యోగ్యులైన వాళ్ళకి పద్మ అవార్డ్స్ ఇచ్చారు ఈ పద్మ అవార్డ్స్ లో అదొక స్పెషాలిటీ అని అందరూ కూడా మెచ్చుకున్నారు గౌరవం అంతా లాబీయుంగులు అవార్డ్స్ అన్నీ అలా ఉంటారు ఆత్మ సంభావిత ఆమె గొప్పవాళ్ళు సత్పురుషులు ఎవళ్ళు వాళ్ళని గొప్పవాళ్ళు కాదు అంత పెద్ద వేషం వేసాడు పండితుడేనంటలా అనంటే ఒక పండితుడికి గొప్ప పెద్దని ఏమోనండి నాకు అలా రిపించలేదండి అని వాళ్ళలో వాళ్ళు చెప్పుడు నోరు మూసుకూరుకు వాళ్ళ పైకి చెప్పరు వీడు పండితుడు అని చెప్పడం ఒకవేళ అలా చెప్పారంటే వాడు ఖచ్చితంగా మంచి గొప్ప పండితుడై ఉంటాడు అలా సాధు అలా ఉత్ ఉత్తు బిరుదాలు ఇవ్వడం అది సమర్థులైతేనే ఇస్తారు అంతే సున సాధు ఇంకా ఎలా ఉంటారు స్తబ్ధా అప్రణతాత్మాన మీరు స్తంభ పేరు విన్నారు కదా స్తంభము ఈ స్తంభ స్తబ్ధ ఒకే ధాతువు నుంకొచ్చే స్తంభం ఎలా ఉంటుంది నిటారుగా ఉంటుంది ఎప్పుడైనా వంగదు వీళ్ళు కూడా అంటే స్తంభంలా నిలబడతారు అంటారు కూడా ఎట్లా స్తంభంలా నేను పడ్డావు దండం పెట్టాయికి అని కూడా అంటారు అలా అంటూ ఉంటారు కాబట్టి వీళ్ళు దండం పెట్టదు వాళ్ళకి దండం పెట్టా ఉంటారు స్తంభ స్తబ్ధ ధనమానమత్త మాదశ్చ వాళ్ళ డబ్బు పోగేస్తారు ఆ డబ్బుని బట్టి సెల్ఫ్ యారగెన్స్ సెల్ఫ్ అగ్రండైజ్మెంట్ అంటే తను గొప్పవాడు అనే అభిప్రాయం ఏర్పడుతుంది మానము తను గొప్ప అంటే ఆ డబ్బుతోటి ఏవో కొన్ని పూజలు అన్నీ చేస్తారు చేస్తే మేము పూజ అంటే మేమే చేయాలి పూజలు చేయాలంటే మా వల్ల అవుతుంది దానాలు చేస్తారు దానం అంటే మేము దాతలము అని దాన్ని మానము అంటారు బట్టి మానవ వస్తుంది మదము గర్వం కూడా వస్తుంది కాబట్టి మాన మద మానము తాను గొప్ప అనే అహంకారము మదము అంటే ఇతరులతోటి దురుసుగా వ్యవహరించే లక్షణము దానివల్ల ఈ రెండు ఉంటాయి ఈ రెండు ఎవరికి ఉంటాయి ధనవంతుడికి ఉంటాయి డబ్బు బాగా తలకెక్కిన వాడికి అలా ఉంటాయి ధనాన్ని బట్టి వస్తాయి అటువంటి కాబట్టి వాళ్ళు అసూరులు అవుతారు అందరు ధనవంతులకి ఉండాల్సిన అవసరం లేదు ఉన్నవాళ్ళకు ఉంటాయి సో ఇప్పుడు కొంతమంది ఉంటారు ఘనశ్యామ్ దాస్ బిర్లా జీడి జీడి బిర్లా వేసుకున్నటువంటి వస్త్రములు ఆయన పంచాను కండువాయిగా వేసుకునేవారు ఆయన దగ్గర పనిచేసే క్లర్క్ వస్త్రముల కంటే చవక వస్త్రాలు ఆయన వేసుకునేవారు ఆయన దగ్గర పనిచేసే క్లర్క్ కూడా ఆయన వేసుకున్న వస్త్రాల కంటే ఖరీదైన వేసుకునేవారు జీడి బిర్లా గారు ఘనశ్యామదాస్ బిర్లా అని చాలా గొప్ప వాడు కలచాలలో ఆ విద్యా సంస్థనే ఆయనే నెలకొల్పినాడు ఆయన చాలా నిరాడంబరంగా ఉండేవాడ కాబట్టి ధనవంతులందరూ మాన మదములు కలిగి ఉండాలనే అనే అవసరం లేదు అలాంటి అలాంటి నేను అభిప్రాయం కాదు కానీ అటువంటి ధనమాన మదాన్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసూరులు అనే క్యాటగిరీలో అలా ఉండక్కర్లేదు ధనమున్నా కూడా వినయము నిగర్విగా అలా ఉండాలి సో ధనమాన మధ్యా అన్నిహార ధనము మానము మదములతో కూడిన వారు అని కాదు ధనము వాళ్ళని అంటే ధనము వల్ల నా వచ్చే మాన మదములతో కూడినవారు ఓకే వీళ్ళు పూజలు చేస్తారు ఇప్పుడు డబ్బు పోగేస్తారు డబ్బు పోగేసి పూజలు చేస్తారు ఆ డబ్బు ఖర్చు చూడాలి కదా పూజలు వ్రతాలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు చలో బాగా బిజినెస్ లోవి చేసి కోట్లు సంపాదించి చరో చార్ధా చార్ధామ్ దేకే ఆయన గే చార్ధామ్ తీసే చూద్దాం దేవుణ్ణి అని ఒక విమానమో జట్టు విమానమో వెళితే హెలికాప్టర్ ఒకటి తీసుకొచ్చి ఆ హెలికాప్టర్ లో కూర్చుని చార్ధామ్ చూపించుకొని దేవచ్చట్లు వస్తారు చార్ధామ్ దగ్గరికి ముందు సెక్రటరీలో వెళ్ళిపోతారు వెళ్ళిపోయి అక్కడ పురోహితులు వాళ్ళు ఉంటారు వాళ్ళకి ముందే ఏర్పాటు చేసేస్తారు పురోహితులతో ఫలానా వారు వస్తున్నారంటే పురోహితులు కూడా డబ్బున్న వాళ్ళు కనుక దేవాలయానికి వస్తున్నారంటే ఈ డబ్బు లేని వాళ్ళందరినీ పక్కన పెట్టేసి బ్రేక్ దర్శనము ఉంటారు వీళ్ళందరినీ బ్రేక్ పెట్టేసి ఆ డబ్బును వాళ్ళ కోసం సెపరేట్ క్యూ ఒకటి ఏర్పాటు చేసి అందరికంటే ముందు వాళ్ళని తీసుకెళ్లిపోయి వాళ్ళని గర్భగుడిలో కంటే తీసుకెళ్లిపోయి దేవుడు విగ్రహం దాకా పట్టుకెళ్ళిపోయి దాని చుట్టూ ప్రదక్షిణంగా ఏం చేసి అభిషేకంగా ఏం చేసి బయటికి తీసుకొచ్చి అక్కడ చాలా స్పెషల్గా చేపలో వేసి కూర్చోబెట్టి శేషవస్త్రాలు వేయించి వాళ్ళకి పెద్ద లడ్డూలో వేయించి స్పెషల్గా విమానం దాకా ఆ హెలికాప్టర్ దాకా తీసుకెళ్లి దిగబెట్టి వచ్చి చూసుకుంటారు తమకు ఇచ్చిన పర్స్సులో ఎంత ఇచ్చేయాలని బాగా బాగా ఇస్తారు ఈ వేళ దేవతా దర్శనం అదో అలా ఏడుస్తుంది ఏముండ దర్శించొచ్చాం ఇలా తయారే ఆఖరి మా ఈ స్థితికి వచ్చింది సో అసురు అసురుడు గురించి చెప్తుంటారు దాన్ని ఏంటండి మీలాంటి పాఠం చెప్తున్నాడు ఏదన్నా అనుకున్నారు మరి మీరు సపోజ్ ఈవేళ పాఠానికి వచ్చి మళ్ళీ ఇంకా రాలేదనుకోండి అప్పుడు మీకు నా మీద ఎప్పుడు ఇంప్రెషన్ కలుగుతుంది అలా మళ్ళీ రండి పాఠానికి ఈ పాఠం పదహారో అధ్యాయం అయిన తర్వాత పదిహేడో కూడా రండి కాకపోతే పదిహేనో అధ్యాయం తీసుకుని వినండి అప్పుడు మీకు కరెక్ట్ ఇంప్రెషన్ సెటర్ అయితే మంచిది ఇంప్రెషన్ ఇది నాకు ఇంపార్టెంట్ ఉంటే విషయం చెప్తున్నాను కాబట్టి అలా ఉంటారు వీళ్ళు పూజలో వీచేస్తారు ఏ జరిగితే ధనమాన మదాన్విత ఇప్పుడు నేను దేవుణ్ణి దర్శించడం కోసం ఒక వెయ్యి మందిని పక్కన పెట్టి నాకు స్పెషల్ గా దర్శనం ఇచ్చించారు అంటే అది ధనమాన మదాన్వితత్వంలో పడిందా లేదా అది అలా ఎందుకు ఇస్తారు దేవాలయాల్లోనూ అక్కడ అలాంటి అరేంజ్మెంట్ ఎందుకు చేస్తారు కేవలము ఆయన డబ్బు ఎక్కువ ఇచ్చేయడమే కదా ధనాన్ని వచ్చింది కదా అది ఒక జన్ జన్ మాంగ్ ఒక ఆయన ఉండేవారు జన్ మాస్టర్ ఒక మునాస్తకి అధ్యక్షులుగా ఉండి ఈ మాంగ్ సందరూ ఉంటారు కదా సన్యాసులు వాళ్ళందరికీ పాఠాలు చెప్తూ ఉండేవారు వాళ్ళకి బోధ చేస్తూ ఒకసారి ఆ దేశపు రాజు మీ మునాస్త దర్శించి ఆ జన్ మాస్టర్కి వినయాన్ని ప్రకటించి ఏదైనా కానుకలు సమర్పించి వెళ్తాను అని కబురు పెడతాడు కబురు పెడితే జన్మాస్తరు అది కింగ్ కబురు పెడితే కింగ్ని యోచితంగా రిసీవ్ చేసుకోవటం డ్యూటీ ధర్మం రాజుకి ధర్మాన్ని చూపించ చూపించాల్సిన న్యాయం ఉంది కదా కాబట్టి సరే అని అన్ని చేస్తా కింగ్ వస్తాడు మాస్టర్కి పాదాభివందనము చేసి పళ్ళు ఫలాలు సమర్పించి ఆశీర్వదనం తీసుకుని ఏదో పలహారం ఏదో చేసి ఆశీస్థులను పొంది వెళ్ళిపోతాడు ఆయన వెళ్ళిపోయిన వెంటనే ఈ జన్మాస్తరు తన వస్త్రాలు అన్నీ ఓ సంఖ్యలో పెట్టుకుని తన తన పాత్ర వస్త్రాలు అవన్నీ కూడా ఓ మూట కట్టుకుని ఆ మూట భుజాన్ని వేసుకుని ఈయన బయలుదేరు అప్పుడు శిష్యులు అడుగుతారు అదేవి మీరు వెళ్ళిపోతున్నారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఎప్పుడు వస్తారు ఇంకా నేను ఇప్పుడు రావడం కాదు నేను వెళ్తున్నాను ఎక్కడికి వెళ్తున్నారంటే నా గురువు దగ్గరికి వెళ్తున్నాను ఎందుకని అంటే మా గురువు చెప్పాడు రాజాభిరాజులు వచ్చి వెళ్ళినా కూడా వాళ్ళని ప్రత్యేకంగా సంతోషపెట్టే ప్రయత్నం చేసి తద్వారా వాళ్ళని మచ్చిక చేసుకుని వాళ్ళని సంతోషపెట్టి ఇంట్రెస్ట్ చేసి తద్వారా తాను గొప్ప జన్మాస్తే పేరు సంపాదించే ప్రయత్నం చేయడం ఆ రాజులు సంతోషపడిచ్చేటువంటి కానుకలను అపేక్షించి వాళ్ళకి అవసరాన్ని మించినటువంటి సేవ చేయడం కానీ ఎప్పుడైనా జరిగినట్లయితే వాడు ఇంకా కొంతకాలం గురుశుశ్రూష చేయాల్సిన వాడే తప్ప విద్యార్థులకి బోధ చేసే అర్హత వాడికి లేదు అని మా గురువు గారు చెప్పారు నాకు ఇప్పుడు రాజుగారు వచ్చే ముందు నాకు అలా అనిపించలేదు తీరా ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత నాకేమనిపించిందంటే ఇంకా ఆయన్ని మెప్పించాలనే ప్రయత్నం నాలో ఉన్నట్టుగాను ఆయన ఇచ్చే కానుకలకి నేను ఇంకా ఇష్టపడ్డట్టుగాను నాకు అనిపించింది నా మనస్సులో నాకు ఆ కల్పశ్రమం గోచరించింది కాబట్టి ఈ కల్మషాన్ని కొంతకాలం గురువు గారి దగ్గర అభ్యాసం శుశ్రూష చేసి దాన్ని క్షాళన చేసుకుంది కోసం నేను కొంతకాలం మళ్ళీ జన్మాస్త మా గురువు గారి దగ్గర సేవ చేయడానికి పోతున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు అర్థమైనా కాబట్టి పెద్దవాళ్ళు ఎవరో వచ్చి వెళ్ళడంలో తప్పేరు లేదు వాళ్ళని సాధారణంగా మనం మన ఇంటికి వాళ్ళు అతిథులు కదా వాళ్ళని సాధారణంగా రిసీవ్ చేసుకోవటము వాళ్ళకి దేవదర్శనము చేయించటము వాళ్ళని మర్యాదగా పంపించడము తప్పు కాదు కానీ తద్వారా వాళ్ళని రప్పించి వాళ్ళు వద్ద వద్ద వద్దామని అనుకున్నా అనుకోకపోయినా వాళ్ళకి ఐడియానిచ్చి వాళ్ళను పుష్టి పూజ చేసి రప్పించి వాళ్ళకి అవసరమైన మేర అధికమైనటువంటి ఏర్పాట్లు చేసి వాళ్ళని మెప్పించి తద్వారా లాభాన్ని పొందే ప్రయత్నం లాభం అంటే ఎలా ఉంటుంది ధన లాభము డబ్బు కోసము కీర్తి ప్రతిష్టల కోసము తర్వాత అధికారంలో ఉన్న వాళ్ళు కనుక వచ్చి వెళ్ళినట్లయితే రేపొద్దున ఎక్కడైనా మనకి అధికారానికి సంబంధించి పనులు చేసి పెట్టడానికి ఉపయోగపడతారు అనే స్వార్థ బుద్ధితో మీరు కనుక పెద్దవాళ్ళకి అటువంటి ఏర్పాట్లు చేసినట్లయితే మీరు చేసినటువంటిది అసుర సంపదలో పడుతుంది అర్థమైందండి లోకమంతా అలాగే ఉంటుంది మరి చెప్పడం కష్టం యజ్ఞనించే ధనమానమార్ రీతులై వీళ్ళు పూజలు చేస్తూ ఉంటారు యజ్ఞాలు చేస్తారు యజధాతువుకి యజ్ఞం అని అర్థం ఏం యజ్ఞాలు చేస్తారండి నామయజ్ఞి ఈ నామయజ్ఞి అనే మాట చాలా గొప్ప మాట సో నామయజ్ఞం దాన్ని మధ్యమ పదలోప సమాసం లాగా అనుకోండి నామమాత్ర యజ్ఞం అని అర్థం ఆయన అదే అంటున్నారు కదా నామ మాత్రై యజ్ఞ పూర్తి పేరుకి యజ్ఞం పేరుకి యజ్ఞం యథార్థమైన యజ్ఞం కాదు ఎందుకంటే ఈ యజ్ఞం దేనికోసం చేసుకున్నట్టు దంభేణిగా దంభము దంభము సంస్కృత పదము తెలుగులో దాన్ని దాంభీకము అని అంటారు దాంభీకము ఇంగ్లీష్లో షోయినెస్ అని ఆస్టెంటేషస్నెస్ అని అంటారు అంటే యజ్ఞం చేసి దేంటంటే ఇతరులకు చూపించి తాను యజ్ఞం చేసుకున్నట్టుగా కొన్ని వందల మంది వేల మంది తను చేసిన యజ్ఞాన్ని చూడాలి తను యజ్ఞం చేసుకున్నట్టుగా వాళ్ళందరూ చూడాలి తద్వారా తన పేరు ప్రఖ్యాతులు సమాజంలో విస్తరిల్లాలి తన గురించి అందరూ గొప్పగా చెప్పుకోవాలి అందుకోసం యజ్ఞం చేస్తారు తర్వాత తాను గొప్ప యజ్ఞం చేసి తాను గొప్ప ధార్మికుడనే కీర్తి ప్రతిష్ట ప్రతిష్టలను సంపాదించినట్లయితే సమాజంలో పెద్దవాళ్ళు ధనవంతులు అధికారంలో ఉన్నవాళ్ళు తనకి దండాలు పెట్టి ధనవంతుల ధనాన్ని సమర్పిస్తారు అధికారంలో ఉన్నవాళ్ళు పనులు చేసి అనే ఆకాంక్షతో యజ్ఞాలు చేసినట్లయితే ఇప్పుడు ఎన్ని చెప్పాను నేను వన్ టూ త్రీ చెప్పాను ఈ మూడు కారణాలతో యజ్ఞాలు చేసినట్లయితే ఆ యజ్ఞములకు నామయజ్ఞములు అని పేరు అంటే నామమాత్ర యజ్ఞములు నామమాత్ర యజ్ఞము యజ్ఞము యొక్క ప్రయోజనం ఏమి ఈశ్వరుణ్ణ ఆరాధించట కాదు ఈశ్వరని ఆరాధించాలంటే మీరు మీరు ఇంట్లో కూర్చొని యజ్ఞం చేసుకోవచ్చు యజ్ఞానికి కావలసిన ఉత్తుక్కులను నలుగురిని పెంచుకొచ్చి వాళ్ళు నిలువలసి గుర్తుగా చేసుకో చాలామంది చేసుకుంటారు వాళ్ళు నిత్య కదా యజ్ఞయాగాది కర్మలు చేసి వాళ్ళు చాలా గుర్తుగా చేసుకుంటారు కొంతమంది ఏం చేస్తారంటే మేము ఇది రెండు వేల పదిహేడు మే కదా రెండు వేల పదిహేడు సెప్టెంబర్లో చేస్తాము అని ఇప్పటి ప్రచారం మొదలు పెడతారు హైదరాబాద్ లో ప్రచారానికి ఒక ఆయన్ని ఇన్ఛార్జిగా పెడతారు సికింద్రాబాద్ లో ప్రచారానికి ఇంకొక భక్తుడిని ఇన్ఛార్జిగా పెడతారు వికారాబాద్ లో ప్రచారానికి మరొక భక్తుడు ఇన్ఛార్జి ఆ రకంగా టౌన్స్ అని గ్రామాల జోళ్ళకి వెళ్ళరు ఎందుకంటే గ్రామాల్లో డబ్బు ఉండరు టౌన్స్ వచ్చేస్తారు గ్రామాల్లో డబ్బు ఉండదు జనము ఉండరు ఉండదు డబ్బు ఉన్నా జనం ఉన్నా ఉంటారు మనకి జనము కావాలి డబ్బు కావాలి జనం వస్తే డబ్బు వస్తుంది డబ్బు వస్తే జనం వస్తాయి జనం వస్తే పేరు ప్రఖ్యాతులు వస్తాయి నా పేరు చాలా గొప్పగా ప్రతిష్టని పొందుతుంది అందుకోసం చేస్తారు యజ్ఞం ఇప్పుడు శంకర జయంతి ఉత్సవము జరుపబడును అని పెద్ద పెద్ద జిల్బోర్డ్స్ సెంటర్ కోటి సెంటర్లోనూ సికింద్రాబాద్ సెంటర్లోనూ ఉంటాయి శంకర జయంతి ఉత్సవము ఫలానా రోజున ఫలానా చోట అని ఉంటాయి దానికి శంకరాచార్యుల ఫోటో పిసరంత ఫోటో కార్నర్ ఉంటుంది ఇది చేసి ఆయన ఫోటో పెద్ద ఫోటో సెంటర్ లో వెలిగిపోతా ఇప్పుడు అది శంకర జయంతా లేకపోతే ఆయన జయంత ఇప్పుడు ఎవర దావాదికి ప్రాముఖ్యం తిరిగి శంకరాచార్యులు దావాదికి ప్రాముఖ్యమా నా నామానికి ప్రాముఖ్య నామం అంటే పేరండి అవేరు ఇంకా వచ్చినప్పుడు అది ఈ తేడా చెప్పాలి లేదా ఏమనుకుంటారు తేడా ఉంది ఈ నామాల గురించి చెప్తున్నారు స్వామిజీ అనుకుంటారు ఇప్పుడు జనాలకు విభక్తి జ్ఞానం ఉండకపోతే నామయాన్ని నామాల గురించి చెప్తున్నాడే పోయి అనుకుంటారు నామాలు ఈ నామాలు కాదు పేరు పేరుకే యజ్ఞం కాబట్టి తన గొప్పతనాన్ని పది మందికి ప్రకటించుట తన పేరు ప్రఖ్యాతులను సమాజంలో విస్తరణ చేయుట తద్వారా జనుల ఎడల జనుల హృదయాలలో తన ఎడల వీడు చాలా గొప్పవాడు అనే అభిప్రాయమును నిర్మాణము చేయుట వీటి కొరకై చేసే యజ్ఞములు నామమాత్ర యజ్ఞములు అలాగ వ్యాఖ్యానం చేశారు పెద్దలు మీరు మీరు ఇప్పుడు అన్నదానం చేస్తాము అని పది వేల మందికి చేస్తాము ఐదు వేల మందికి చేస్తాము అని పెద్ద హడావిడి చేసి ఆ చీరు తయారు చేస్తారు ఆ చీరలో కర్పూరం ఎక్కువగా వేస్తాయి ఎందుకంటే కర్పూరం ఎక్కువ వేస్తే తినలేరు కాబట్టి పేరు పేరుకి పేరు చీరుతో భోజనం పెట్టేట పేరు వస్తుంది ఖర్చు తక్కువ వస్తుంది అందుకోసం చీర కర్పూరం పారేయడం అలాంటి వేషాలు వేయటం ఖర్చు తక్కువ తోటి ఎక్కువ పేరు వస్తుంది అందుకోసం కర్పూరం ఎక్కువ ీర్ తయారు చేసి పంచి పెట్టడం అలాంటివి చేయడం నామ నామానం నామం కోసం చేసినటువంటి అన్నయజ్ఞం అలాగే పెద్ద పూజ ఒకటే ఏర్పాటు చేయడం పెద్ద ఫంక్షన్ ఏదో పెద్ద పూజ హనుమజ్ జయంతి అని పెద్ద పెద్ద పంపిల్లు వేసి పూజలు ఏర్పాటు చేయడం లేకపోతే శంకరాచార్య జయంతి శంకరాచార్య జయంతి అంటే డా ఫెస్టివల్ ఎప్పుడు ఇప్పుడు శంకరా అని ఏదో ఛానల్ వచ్చిన ఎప్పుడు చూసినా డ్యాన్సే ఉంటుంది జై జయ శంకర అది పెద్ద ఇప్పుడు ఎవరో డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఏమిటి డ్యాన్స్కి శంకరుడికి ఏమిటి సంబంధం అండి అలాగే శంకరాచార్య ఏంటి ఐదు రోజులు కల్చరల్ ప్రోగ్రామ్స్ మొదటి రోజు ఫలానావాణి డ్యాన్స్ రెండో రోజు ఈ డ్యాన్స్ కి సంబంధం మరీ అధ్ఞానంగా తయారవుతున్నారు జనాలు అంటే అసూల లక్షణాలు బాగా పెరిగిపోతున్నాయన్నమాట కాబట్టి శంకరాచార్య జయంత్రంలో పెద్ద పెద్ద ఆఫీసర్లన్నీ ఇన్వైట్ చేయడం ఐఏఎస్ ఆఫీసర్లు మినిస్టర్ గారు వీళ్ళందరినీ ఇన్వైట్ చేయటం తర్వాత బాగా ధనవంతులను ఇన్వైట్ చేయడం ఆఫీసర్లను ఇన్వైట్ చేయటం ఎందుకు మన పనులు మనం అంటే చేసి పెడతారు లేకపోతే ధనవంతులను ఇన్వైట్ చేయటం ఎందుకు పూజకు వచ్చినప్పుడు వాళ్ళు ఉత్పత్తితో రాదు వాళ్ళకు కూడా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారు దేవుడు ఏదైనా కొంత సమర్పిస్తే మనకి మనకు కలిసి వస్తుందేమో అనేటువంటిది ఒక నమ్మకాన్ని మనం సమాజంలో సృష్టించి పెట్టే కనుక వాళ్ళు కూడా కార్మికుల తీసుకొస్తూ వస్తారు తర్వాత రాజకీయ నాయకులను గెలిపించి వాళ్ళకైతే ఇనాగిరేట్ చేయించడం శంకర్ జయంతి ఇనాగిరేటెడ్ బై సచ్ అండ్ సచ్ మినిస్టర్ ఏ మినిస్టర్ అపాయింట్మెంట్ ఇస్తే మినిస్టర్లు వస్తారు జనం పోగుపడుతున్నారంటే వాళ్ళు వస్తారు ఎందుకంటే జనంతో వాళ్ళు సంబంధం పెట్టింది వాళ్ళు ఓట్లు సంపాదించుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉంటుంది మినిస్టర్ గారు చెప్పి శంకర జయంతి ఉత్సవాల్ని ఇనాగ్రేట్ చేయించటం వచ్చినప్పుడు ఆ అటేషన్ ని ఆఫీసర్స్ తోటి ఆ ధనవంతులతోటి ఆ పొలిటీషియన్స్ తోటి తన పర్సనల్ అడ్వాంటేజ్ గా వినియోగించుకుంటారు అందుకోసం చేస్తారు దంధేనా అనే పదాన్ని వ్యాఖ్యానం ఈ కాంటెక్స్ట్ లో శంకరాచార్యుల జయంతి పేరు చెప్పి మినిస్టర్ గారితో మనకి సంబంధాలు పెరుగుతాయి రిచ్ పీపుల్ వచ్చి కానుకూలు ఇస్తారు ఆఫీసర్ స్టూడియోలో వచ్చి దండాలు పెట్టిపోతే వాళ్ళ కార్డులు తీర్చుకుని సెల్ ఫోన్ లో వాళ్ళ నెంబర్లు పెట్టుకుని రేపు పొద్దున్న వాళ్ళని పనిచరిస్తే ఆ అవునన్న పనులు వేరు అప్పుడు మీరు ఎండింగ్ చేసినప్పుడు నేను వచ్చాను అవుతాను నాకు చిన్న పనులన్నీ ఇక్కడ నేను భూమిని కొంతగా అక్రమించి కూర్చున్నాను అది కొంచెం మీరు రెగ్యులరైజ్ చేసి పెట్టాలని వాడికి అప్పచెప్పయొచ్చు లేకపోతే మేము ఆశ్రమంలో తింటామని లోపల బిల్లింగ్ లోనే రూల్స్ మైనైట్ చేసి కట్టేస్తున్నాము మీకు పర్మిషన్ ఇచ్చింది కానీ అని కోరం అందుకోసం ఇలా దానికోసం పూజలోకి యజ్ఞాలు చేసినట్లయితే దంభంతో చేసేటప్పుడు కనుక అవి నామమాత్ర యజ్ఞములు కానీ ఇంకా ఇలాంటివి సమాజ పరిస్థితులను బట్టి కొన్ని నామమాత్ర యజ్ఞములను గమనించాల్సి ఉంటుంది ఈ శ్లోకాన్ని మళ్ళీ శనివారం పూర్తి దాన్ని ఓం పూర్ణ నమదూర్ పూర్ణ నమద పూర్ణమే వాశ్యతే ఓం శాంత శా